అస్సలం అయికు వరహమతుల్లా వరకాతు అల్హముదు వలాతూ వలం అలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా నరక రక్షణకు కారణమయ్యే సత్కార్యాల గురించి మనం వింటూ ఉన్నాము ఈ షీర్షీకకు సంబంధించిన ఇది చివరి ఎపిసోడ్ ఈ తర్వాత ఇన్షా అల్లాహ్ స్వర్గం గురించి అది ఎలాంటిది ఎవరు అందులో ప్రవేశిస్తారు అందులో ప్రవేశించడానికి ఎలాంటి సత్కార్యాల అవసరం ఆ విషయాలు తెలుసుకుందాము అయితే మహాశివులారా గత కార్యక్రమంలోని చివరి విషయం మరణించేకి ముందు ఎవరైతే లా ఇలాహ ఇల్ అల్లాహ్ వల్లాహు అక్బర్ లా ఇలాహ్ ఇల్ అల్లాహు వహదహు లా ఇలాహ ఇల్ అల్లాహు లా షరీక లహు లా ఇలాహ ఇల్లహు లహుల్ ముల్కు ఓహుల్ హల్ అల్లాహు అలాహు లవలా కువత ఇల్లా విల్లాహ చదువుతారో అలాంటి వారిని కూడా నరకం తాకదు అన్న విషయం విన్నాము మనిషి మరణ వేదనలో ఉన్నప్పుడు సక్రాతుల్ మౌత్కు గురి అయి ఎందరో ఆ చివరి గడియల్లో కలిమ చదవలేకపోతారు వారు ఆ సందర్భంలో ఒకవేళ కల్మా చదివి అల్లాహ పట్ల మంచి నమ్మకం కలిగి ఉంటే ఇది కూడా స్వర్గంలో ప్రవేశించి నరకము నుండి రక్షణ పొందడానికి చాలా ముఖ్యమైన సబబు ఉంటుంది ఒక సహి హీత్లో ఉంది ప్రవక్త సల్లూ అలైవసలం చెప్పారు అల్లహరబ్బుల్ ఆలమీన్ తెలిపాడని అన్యా బీ నేను నా దాసునికి దగ్గరగా ఉంటాను అతను నా పట్ల ఎలా ఊహించుకుంటాడో ఎలా అతను నా పట్ల నమ్మకం కలిగి ఉంటాడో ఆ ప్రకారంగా నేను అతనితో ఉంటాను ఈ భావంలో ముసల దహ్మద్లో పరలోకానికి సంబంధించిన ఒక మంచి సంఘటన వచ్చి ఉంది మీరు కూడా వినండి ఆనందించండి ఎల్లవేళల్లో అల్లా విషయంలో దుశ్శకునం చెడు ఆలోచన మరి ఎలాంటి అవాంఛనీయ విషయాలకు గురి కాకండి ఎందుకంటే ఈ రోజుల్లో కూడా అనేక మంది మనం చూస్తాము వారు ఏదైనా రోగానికి గురి అయి ఏమైనా ఆపదలు వారిపై వచ్చి వారి సంతానంలో ఎవరికైనా ఏదైనా నష్టం జరుగుతుంది అలాంటప్పుడు అల్లా ఇలా ఎందుకు చేస్తున్నాడు అల్లా అలా ఎందుకు చేస్తున్నాడు అల్లా మమ్మల్ని కరుణించడం లేదు అస్తఫిరుల్లా నవదుబిల్లా ఇలాంటి మాటలు పలుకుతారు కానీ ఒక విశ్వాసుడు అల్లా పట్ల మంచి నమ్మకం అల్లా పట్ల మంచి ఆశ అల్లా పట్ల మంచి ఆలోచన కలిగి ఉంటాడు ముసలి దహ్మద్లో వచ్చిన ఆ సంఘటన ఏమిటంటే ప్రళయ దినాన ఒక వ్యక్తిని తీసుకురావడం జరుగుతుంది అల్లా ఆదేశిస్తాడు అల్లా ఆదేశ మేరకు అతన్ని తూకం చేయబడుతుంది అతని యొక్క కర్మ పత్రాల తూకం చేయబడుతుంది అప్పుడు చాలా తేలికగా అవి వెళ్తాయి ఫు ఉమరు ఇలా అతన్ని తీసుకొని నరకంలో వేయండి అన్న ఆదేశం కూడా వస్తుంది ఈ ఆదేశం విన్న వెంటనే మనిషి వెనుకకు జరుగుతున్నట్లు అటు ఇటు చూస్తున్నట్లు నరకంలో పోవడానికి ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు అప్పుడు అల్లాహుతాలా అతన్ని నిలబెట్టి ఏమిటి నీపై నియమించబడిన నా లేఖకులు ఏమైనా నీపై అన్యాయం చేశారా అతడు అంటాడు లేదు అల్లా మరి నీ వద్ద ఈ పాపాలకు వ్యతిరేకంగా ఈ పాపాలు కాకుండా ఇంకా ఏదైనా సత్కార్యం ఉందా దాని మూలంగా నీవు స్వర్గంలో పోవచ్చు అన్నటువంటి నీకు ఆశ ఉందా వల్ల అలాంటిది ఏది నాకు గుర్తు రావట్లేదు నీవు చేయని పాపం ఏదైనా ఇందులో చేర్చబడినదా అలా కూడా ఏమి జరగలేదు మరి ఎందుకు నీవు తడబడాయిస్తున్నావు నరకం గురించి ఆదేశం ఇవ్వబడినప్పుడు ఎందుకు ముందుకు వెళ్ళలేదు అప్పుడు ఆ మనిషి ఏమంటాడు అల్లాహ్ అక్బర్ ఆ మనిషి సమాధానంలో పలుకుతారు మా కా నహాదా గన్నీ ఫీక యార్ అబ్బీ వ అల్లాహ్ నీ పట్ల నాకు ఇలాంటి ఆశ ఇలాంటి నమ్మకం లేకుండింది అప్పుడు అల్లాహ్ తాల ఆదేశిస్తాడు అద్ఖిలూహుల్ జన్న ఇతన్ని స్వర్గంలో ప్రవేశంప చేయండి అని ఈ విధంగా మహాశేవిలారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని ప్రామిషించడానికి వచ్చారు ఆ సమయంలో చూశారు ఆ వ్యక్తి ఇక కొంతసేపట్లో చనిపోతారో ఏమో అన్నటువంటి పరిస్థితి అతనిది కనబడుతుంది అప్పుడు ప్రవక్త అతనితో అడిగారు నీవు అల్లాహపట్ల ఎలాంటి ఆశ ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నావు అతడు అన్నాడు ఓ అల్లా నేను అల్లాను కలుసుకునే సందర్భానికి అల్లా నా పాపాలను మన్నించి నా పుణ్యాలను కొంతపాటి పుణ్యాలను స్వీకరించి నా పట్ల కరుణిస్తాడు అన్నటువంటి నమ్మకం ఆశ నాకు ఉంది అప్పుడు ప్రవక్త సలహా అలెస్ తెలిపారు మనిషి ఈ చివరి గడియల్లో ఎలాంటి ఆశ అతని ప్రభువు ఉంచుకుంటాడో అలాగే అతనికి జరుగుతుంది అని అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి అదేమిటంటే కావాలని తెలిసి తెలిసి జీవితాంతం చెడులో గడుపుతూ మరణించే ముందు నేను అలాంటి మంచి ఆశలు ఉంచుకుంటాను అని అంటే అలాంటి ఆశలు ఆ సందర్భంలో వస్తాయా అందుగురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మహాశైలారా నరకం నుండి రక్షణ పొందాలనుకుంటున్నారా ఈ కార్యం తప్పనిసరిగా చేస్తూ ఉండండి ఈ కార్యాన్ని చేస్తూ ఉండే భాగ్యం అల్లా మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక అదేమిటి ఇదే సలఫెసాలెహీన్ పుణ్యాత్ముల కార్యం వారు కూడా ఇలా చేస్తూ ఉండేవారు అల్లాహ వారి యొక్క ఈ ఉత్తమ గుణాన్ని తన దివ్య గ్రంథమైన కుర్లో కూడా ప్రస్తావించాడు ఏంటి అది తువా చేస్తూ ఉండడం ఓ అల్లా నన్ను నరకము నుండి కాపాడు ఓ అల్లా నన్ను నరకము నుండి దూరముంచు ఓ అల్లా నరక శిక్షల నుండి నన్ను కాపాడుకో ఓ అల్లా నరకంలో చేరవేసే అటువంటి కార్యాల నుండి నన్ను దూరముంచు ఈ విధంగా దువా చేస్తూ ఉండడం సూర్య ఫుర్ఖాన్లోని చివరి ఆయతుల్లో హైబాదుర్ రహ్మాన్ రహ్మాన్ యొక్క పుణ్యదాసులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఉత్తమ గుణాలు అల్లా ఏదైతే అక్కడ ప్రస్తావించాడో ఆ గుణాల్లో ఒకటి ఇది కూడా వల్లదీనయోన్ వారు ఇలా దువా చేస్తూ ఉంటారు అన్న అదా బహన్నం ఓమా ప్రభువా జహన్నం నరకం యొక్క శిక్షను మమ్మల్ని దూరం చేసే అలాగే సూరెల ఇమ్రాన్ ఆయనబర్ నూట తొంభై ఒక్కటి చివరిలో మరియు నూట తొంభై రెండులో ఫకినా అదా బార్ మమ్మల్ని నరక శిక్ష నుండి కాపాడుకో రబ్బనా ఇన్న కమంతున్నా రఫకత్ అహ్జైత ఓమా ప్రభువా నీవు ఎవరినైతే నరకంలో ప్రవేశింపజేస్తావో వాస్తవానికి అతన్ని అవమానపరిచినట్లే ఇంకా మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు కూడా ఇలాంటి ఎన్నో దువాలు మనకు నేర్పి ఉన్నారు సహిబుఖారి మరియు సాహిబ్ముస్లింలో వచ్చిన ఒక దువ ఇలా ఉంది నరక పరీక్షల నుండి దాని యొక్క సంక్షోభం విపత్తుల నుండి నరక శిక్ష నుండి మరియు సమాధి శిక్ష నుండి ఇంకా ధనవంతులమైతే దాని ఈ యొక్క సంక్షోభము చెడు నుండి బీదవారిమైపోయినా అందులో యొక్క చెడు నుండి నీ శరణలోకి వచ్చేస్తున్నాము ప్రవక్త మహానీయ మొహమ్మద్ సలహు అలీ వసలం నమాజులో వేరే సందర్భాల్లో నరకం నుండి రక్షణకై అల్లాతో అధికంగా దువా చేసేవారు ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసలం ఒక వ్యక్తిని అడిగారు నీవు నమాజులో తషహుదులో ఉన్నప్పుడు ఏం చదువుతావు అని అయితే ఆ వ్యక్తి అన్నాడు అత్తహ్యాతు చివరి వరకు చదువుతాను ఆ తర్వాత నేను అల్లాహుమ్మ ఇన్ని అస్అలు కల్ జనతూ ఓ అల్లా నేను నీ యొక్క స్వర్గాన్ని కోరుతున్నాను నీవు నాకు స్వర్గం ప్రసాదించు మరియు నీ నరకం నుండి నేను రక్షణ కోరుతున్నాను నన్ను దాని నుండి కాపాడుకో అని దువా చేస్తాను అని అన్నాడు ఇలా అంటూ ఆ వ్యక్తి మళ్ళీ చెప్పాడు నేను ప్రవక్త లాంటి దువాలు మొద్లాంటి దువాలు చదవలేను కదా అప్పుడు ప్రవక్త సలల్లాహు అలైస్లం తెలిపారు ఎందుకు బాధపడుతున్నావు మేము కూడా తషహుద్దులో ఇలాంటి దువాలే చదువుతూ ఉంటాము ప్రవక్త సల్ల అలైస్లం సహాబాలకు ప్రత్యేకంగా దీని గురించి ఆదేశం కూడా ఇచ్చేవారు ఒక సందర్భంలో సహాబాలతో తావ్వధూబిల్లాహిమినన్నారు మీరు అల్లాహ్ యొక్క షరుణ్ణ కోరండి నరకాగ్ని నుండి అని చెప్పారు హాబాలందరూ కూడా నవదు బిల్లాహిమి మేము నరకాగ్ని నుండి అల్లా యొక్క శరణలోకి వస్తున్నాము అని చెప్పారు ముస్లిం షరీఫ్లోని ఒక ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సహాబాలకు ఖురాన్ ఎలా నేర్పేవారో ఖురాన్ యొక్క శిక్షణ ఎలా ఇచ్చేవారో నరక శిక్ష నుండి శరణక ఈ చేసే దువాలు కూడా నేర్పేవారు ఏమిటి ఆ దువాలు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఖురాన్ ఎలా నేర్పేవారో దువాలు కూడా కొన్ని సందర్భాలలో చదివే దువాలు కూడా అలా నేర్పేవారు అయితే ఒక సందర్భంలో ప్రవక్త చెప్పారు కూలు మీరు ఇలాంటి దువా చేయండి చదవండి అల్లాహుబిక నేను నీ శరణలోకి వస్తున్నాను नरक या शि नीं सामधि या शि नी प्रे मु दज्जा धर्मा नशिंपचेस्ताो अतन संक्षोम अतन फितन मरी जीवन मरणाल सं संोभाल नीं नी शरण की वचुना इंका महाशव दुआ विषय में एवरना ప్రవక్త సల్లల్లాహు అలైవసం నేర్పిన ఈ దువలపై శ్రద్ధ వహించి ఇలాంటి దువాలు నేర్చుకొని సజ్జాలలో గాని ప్రత్యేకంగా తషహూద్లో ఈ దువా ప్రవక్త సల్లహు అలై సలం చదివేవారు అలా చదువుతూ ఉంటే మనకు కూడా ప్రవక్త సల్లాహసలం పద్ధతిని అనుసరించిన లాభంతో పాటు ఆ దువాలో ఉన్నటువంటి లాభాలు కూడా మనకు కలుగుతాయి ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైవసం వారి యొక్క పవిత్ర భార్య హజరత్ ఉమ్మే హబీబారది అల్లాహు తలానహ ఇలా దువా చేస్తున్నారు అటుపక్కనే ప్రవక్త సలహిలం ఆ దువా వింటున్నారు అల్లాహుమ్మీజీ రసూలి సల్లాహు అలిహి వలం వీ అబి అబి సుఫియాన్ వీ అహి మువియా నా భర్త ప్రవక్త నా తండ్రి అబు సుఫియాన్ నా సోదరుడైన మువియా వీరందరి ద్వారా నాకు లాభాన్ని చేకూర్చు వారి పట్ల నేను ప్రయోజనకరంగా వారు నా పట్ల ప్రయోజనకరంగా ఉండే విధంగా చేయు ప్రవక్త సల్లాహీస్లం ఈ దువ విన్నారు అప్పుడు చెప్పారు నీవు ఇప్పుడు ఏ దువాయితే చేశావో ఆ దువ లి ఆజాలి మధురూబ్యాధూద ఓ అర్జాకి మక్సూమ నిర్ణయించబడిన వయసు పరిమితమైన వయసు మరియు పరిమితమైన దినాలు మరియు లిమిటెడ్గా నిర్ణయించబడిన ఆహారం ఇలాంటి వాటి గురించి నీవు దువా కోరావు కానీ ఒకవేళ నీవు ఈ దువా చేసి ఉంటే కాన ఖైరన్ వఫ్దల్ నీ గురించి ఇది చాలా మేలు మరి ఉత్తమమైనదిగా ఉండేది ఏమిటి అది నీవు కోరిన ఆ దువా ఏదైతే ఉందో అది పరిమితం అందులో ఎక్కువ తక్కువ అనేది ఏమీ జరగదు కానీ మహాశివులారా ఉమ్మే హబీబర్ది అల్లాహో తన్హా ఏదైతే దువా చేశారో దాని యొక్క ఉద్దేశం ఏముండే ఓ అల్లాహ్ ఈ ముగ్గురి వయసు చాలా పెద్దగా చేసి దీర్ఘంగా నేను వీరి యొక్క ఛాయలో ఉండే విధంగా చేయు ఆ భావం ఉండే అందుకు ప్రవక్త సలహుసలం తెలిపారు ప్రతి ఒక్కరి వయసు అనేది పరిమితం అందులో ఎక్కువ తక్కువ అనేది ఏమీ జరగదు ఒకవేళ దానికంటే బదులుగా నీవు ఓ అల్లా నన్ను నరొక శిక్ష నుండి కాపాడుకో సమాధి శిక్ష నుండి కాపాడుకో అని దువా చేస్తే కాన ఖైరన అఫ్దల్ ఇది నీ కొరకు ఎంతో మేలు మరియు ఉత్తమంగా ఉండేది ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నరకం నుండి రక్షణకై దువాలు కూడా చేస్తూ ఉండాలి అని సాహాబాలకు తర్బీయతు ఇచ్చేవారు తర్ఫీదు చేసేవారు వారికి శిక్షణ ఇచ్చేవారు అందుగురించే హజరత్ అబూహులే అల్లాహో తరణ అనూహు గారి యొక్క జీవితంలో ఏం చూస్తున్నాము ఉదయం సాయంకాలం ప్రతీరోజు ఆయన దగ్గర ఉండేవారు వినేవారు ఫిరాను వారి వద్దకు అగ్ని తీసుకురావడం జరిగింది సాయంకాలం అయితే మళ్ళీ అలాగే చెప్పేవారు ఆ తర్వాత అల్లాతో దువా చేసేవారు ఓ అల్లా నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడుకో ఇలా మనం నరకశిక్ష నుండి కాపాడటానికి అల్లాతో దువా చేస్తూ ఉంటే ఏం లాభం కలుగుతుంది వినండి దానికి సంబంధించిన ఒక మంచి శుభవార్త ముసరద్ అహ్మద్ తిరువిధి నసాయి ముసదర లోని హదీద్ ప్రవక్త సలల్లాహు అనే వివసరం తెలిపారు మన్ సల్ అల్లాహల్ జరాత్ ఎవరైతే అల్లాహతో మూడు సార్లు ఓ అల్లా నాకు స్వర్గం ప్రసాదించు ఓ నన్ను స్వర్గంలో ప్రవేశించు ఓ నేను నీతో స్వర్గం కోరుతున్నాను ఈ విధంగా మూడు సార్లు అల్లాతో స్వర్గం కావాలని కోరుతాడో కాలతిల్ జ స్వర్గం అంటుంది అల్లాహుమద్ల్హుల్ జన్ ఓ అల్లా ఇతని స్వర్గంలో ప్రవేశింపజేయు స్థజారమినారిత్ మరెవరైతే మూడుసార్లు నరకము నుండి రక్షణ కోరుతారో కాల తిన్నారు నరకం అంటుంది అల్లాహుమ అజిర్హుమినార్ ఓ అల్లా ఇతన్ని నరకము నుండి రక్షణ కలిగించు చూసారా ఇంత గొప్ప లాభం ఇక్కడ మరొక శుభవార్త కూడా వినండి ఇంతకుముందు సంక్షిప్తంగా మీరు విని ఉన్నారు ధర్మ విద్య సమావేశాల్లో పాల్గొన్నప్పుడు దైవ దూతలు కూడా అక్కడికి వస్తారు అల్లా వద్దకు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎక్కడునుండి వస్తున్నారు అని అడుగుతారు మేము ఫులానా ధర్మ సమావేశం నుండి వస్తున్నాము అని వారు సమాధానం చెప్తారు అల్లాకు అవన్నీ విషయాలు తెలుసు కానీ దైవ దూతలకు ఏ బాధ్యత అప్పగించాడో దాని విషయంలో అడుగుతూ ఉంటాడు అప్పుడు అల్లాహాలా ప్రశ్నిస్తాడు వారేమి కోరుతున్నారు దైవదూతలు అంటారు ఓ అల్లాహ స్వర్గాన్ని కోరుతున్నారు అల్లా ప్రశ్నిస్తాడు వారు స్వర్గాన్ని చూశారా దైవదూతలు అంటారు లేదు ఓ అల్లా ఒకవేళ చూస్తే ఏమవుతుంది ఓ అల్లా మరీ అధికంగా ఇంకా ఎక్కువగా నీతో ఆ స్వర్గం గురించి దువా చేస్తూ ఉంటారు స్వర్గాన్ని కోరుతూ ఉంటారు మరియు వారు ఏ విషయంలో భయపడుతున్నారు దైవదూతలు అంటారు ఓ అల్లాహ నరకం పట్ల భయపడుతున్నారు అల్లా అడుగుతాడు వారు నరకాన్ని చూశారా దైవదూతలు అంటారు లేదు ఓ అల్లాహ వారు నరకాన్ని చూడలేదు మరి చూస్తే ఏమవుతుంది చూసేదుంటే ఉంటే దాని నుండి రక్షణ పొందుటకై నీ ఎక్కువగా నీతో శరణ కోరుతూ ఉంటారు అప్పుడు అల్లా తల ఏమంటాడు ఓ దేవదూతల్లారా మీరు సాక్షులుగా ఉండండి నేను వారందరినీ క్షమించాను అని క్షమించాను అంటే ఏమిటి భావం నరకం నుండి రక్షణ కలిగించి స్వర్గంలో పంపిస్తాడు ఇంకా అల్లా అల్లా కూడా అలాంటి ధర్మ విద్యలో పాల్గొనే సద్భాగ్యం ప్రసాదించుగాక అయితే ఈ విధంగా సమావేశాల్లో ఉన్న ఒంటరిగా ఉన్న పడుకునే ముందు లేచిన తర్వాత ఎక్కడెక్కడా ఉన్నా మనం స్వర్గం కోరుతూ ఉండాలి నరకం నుండి రక్షణ అనేది కోరుతూ ఉండాలి మహాశైలారా ఈనాటి శీర్షికలో చివరి విషయం అల్లాహతో దువా చేయడం నరకం నుండి రక్షణకై షరణు కోరుతూ ఉండడం ఇది చాలా ముఖ్య విషయం అయితే ఎంతైనా మనం మానవులం ఏదైనా పొరపాటు జరుగుతూ ఉంటుంది ఏదైనా తప్పు జరుగుతూ ఉంటుంది మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ జరుగుతూ ఉంటుంది అందుగురించి ఈ దువాతో పాటు తౌబా ఇస్తహఫార్ మాటి మాటికి చేస్తూ ఉండాలి మాటి మాటికి చేస్తూ ఉండాలి దీనివల్ల మనం నరకం నుండి రక్షణ పొంది స్వర్గ వాసుల్లో చేరగలుగుతాము మరియు మనం తౌబా ఇస్తహఫార్ విషయంలో ఒకవేళ సత్యవంతులమై ఇహ్లాస్తో మన తోబా కూడుకొని ఉంటే దాని యొక్క లాభాన్ని మనం అంచనా వేయలేము సూర ఫుర్ఖాన్లోని ఆయత నంబర్ అరవై ఎనిమిది నుండి డెబ్బై ఒకటి వరకు మీరు క్షుణ్ణంగా ఆలోచించి గ్రహించి కొంచెం చదివి చూడండి మీ జీవితంలోనే ఒక మార్పు రావచ్చు నిజంగా ఘోరమైన కొన్ని పాపాలను అల్లాహుతాలా అరవై ఎనిమిది అరవై తొమ్మిదో ఆయతులలో ప్రస్తావించిన తర్వాత మరియు ఆ ఆయతులలో ఆ ఘోరమైన పాపాలకు ఎంత కఠిన శిక్షలు ఉంటాయో ఆ శిక్షల నుండి హెచ్చరించిన తర్వాత తోబా విషయం ప్రస్తావించాడు ఇల్లల్లవీన ఇలాంటి పాపాలన్నీ కూడా చేసిన వారు ఒకవేళ వాస్తవంగా ఇల్లమంతా వాస్తవంగా ఎవరైనా ఆ తర్వాత తోబా చేసి విశ్వాస మార్గంపై స్థిరంగా ఉండి ఇక ఆ పాపాలకు బదులుగా సత్కార్యాలు చేస్తూ ఉంటే అల్లాహుతాల ఈ తౌబాకు బదులుగా ఆ పాపాలను కేవలం మాఫియే చేయడు క్షమించి వేయడమే కాదు అంతకంటే మరీ గొప్ప ఒక శుభవార్త అల్లా మనకిచ్చాడు ఏమిటి ఆ శుభవార్త ఫులా ఇక అల్లాహుతాల వారి యొక్క ఆ పాపాలను పుణ్యాల్లోకి మార్చేస్తాడు అల్లాహు అక్ ఎంత గొప్ప విషయం మన పాపాలు మన్నించబడ్డాయి అంటే ప్లేన్ ఇక పుణ్యము లేదు పాపము లేదు కానీ అల్లా ఏం చేస్తున్నాడు ఒకవేళ మన తౌబా చాలా స్వచ్ఛమైనదిగా ఉండి విశ్వాసంపై స్థిరంగా ఉండి ఇక సత్కార్యాల్లో ముందుకు దూసుకుంటూ వెళ్తే ఆ పాపాలన్నిటినీ కూడా పుణ్యాల్లోగా మార్చేసి అల్లా వాటికి ఎంతో గొప్ప సత్ఫలిత మనకు ప్రసాదిస్తాడు అల్లాహాకివారు ఎంత దేగలవాడు ఆ అల్లాహ అయినా మనం ఇంకెప్పుడు విశ్వాస మార్గంపై వచ్చి ముందుకు రండి సోదరులారా అల్లాహుతాలా మనందరినీ నరకా యొక్క శిక్షల వివరాలు ఏదైతే తెలుసుకున్నామో వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి విశ్వాస మార్గం మీద నడిచి అన్ని రకాల సత్కార్యాల వైపునకు ముందుకు వెళ్ళి పాపాల నుండి అల్లా మనందరినీ కూడా కాపాడుగాక వాదావా అలిహదు రబ్బిాలమీన్ అస్సలం అయికు వరహ్మల్లాహి వబర్త